అసలు ఏం జరిగిందంటే నలభై ఏడవ అధ్యాయం బ్రిటిష్ ప్రధానితో చంద్రబాబు మంత్రి మండలి సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ని ఎలా అనుమతించారు ఈ విషయం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఇలాంటి సంప్రదాయాన్ని తాను ఎప్పుడు చూడలేదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం ఇలాంటి వ్యాఖ్యలతో ఒక ప్రముఖ దిన వార్త వచ్చింది నా పేరు పత్రికల్లో రావడం కొత్త కాదు కానీ ఇలా రావడం అరుదు ఇది ఎవరు పత్రికలకి ఎలా చెప్తే పత్రికల వాళ్ళు ఇలా రాశారో ఊహించగలను సమాచార శాఖ కమిషనర్గా రాష్ట్రంలోనూ ప్రధానికి మీడియా సలహాదారుగా కేంద్రంలోనూ పనిచేసిన నా గతం నాకు మిగిల్చిన కొద్దిపాటి జ్ఞానంలో ఈ పరిజ్ఞానం కూడా ఒకటి కొంతమంది మనుషుల్లో పైకి ఎదుగుతున్న కొద్ది అసూయ ఈర్ష్యా ద్వేషం అహం తగ్గటానికి బదులు తిరిగిపోతూ ఉంటాయి ఈ అవలక్షణాలకు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా లోపువే మంత్రిమండల సమావేశంలో నేను కూర్చోవడం గురించి ఇంకెక్కడా ఎవరు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా పత్రికలో వచ్చిన వార్త చదివిన వాళ్ళకి మాత్రం జరగకూడదేదో జరిగిపోయింది అన్న భావం కలుగుతుంది కొంతమంది మిత్రులు మంత్రులు నాకు టెలిఫోన్ చేసి ఆ వార్త విస్మయం విచారం వ్యక్తం చేశారు ఎటు ఈ విషయాన్ని మంత్రి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా తీసుకుంటారో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఒకసారి విమానంలో నాకు అకస్మాత్తుగా కలిగిన అస్వస్థత కారణంగా నాకుగా నేనే ముఖ్యమంత్రిని ప్రధాన కార్యదర్శిని కలిసి నన్ను కొంత విశ్రాంతిగా పనిచేసే పోస్టులో వేయించిందని అడిగాను అతి విశ్రాంతి పోస్టును వాళ్ళు గుర్తించి అందులో వేశారు అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి కమిషనర్ పోస్టు హైదరాబాద్ నగరంలో ఒక మూలగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ ఇరవై ఐదులో ఒక లోయ అంచనా విసిరేసినట్లు ఉండే ఐఓఏకి పోస్ట్ చేయడం అంటే అక్కడ కావలసినంత విశ్రాంతిగా పనిచేసుకుని అటు నుంచి అటయర్ రటైర్ అయ్యి ఇంటికి వెళ్ళి శాశ్వతంగా విశ్రాంతి తీసుకోమని అర్థం అంటూ నా సహచరులు కొందరు వ్యాఖ్యానించారు ఇదేంటి ఇలాంటి పోస్ట్ ఎంచుకుందాం ఏదైనా కాస్త మంచి పోస్ట్ అడగచ్చు కదా అని జే రాంబాబు వంటి శ్రేయో నా సహా ఐఏఎస్ అధికారులు సలహా ఇచ్చారు ఐఓఏకి వెళ్ళాక మొదటి నెల రోజుల్లోనే అర్థమైపోయింది రిటైర్ ఇంటికి వచ్చాక కూడా జీవితం ఇలాగే ఉంటుంది అని ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరే ఐపీఎస్లు నాలుగవ తరగతి ఉద్యోగులు మినహా మిగతా అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగంలో చేరిన వెంటనే ఇక్కడ శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏమిటి బాధ్యతలు జవాబుదారీతనం ఎలా ఉండాలి నియమ నిబంధనలు ఎలా ఉంటాయి ఫైళ్ళు ఎలా రాయాలి వగేరా అనేక అంశాలు కానీ నేను చేరాక చూశాను అక్కడ ఈ ప్రాథమిక శిక్షణ తరగతులన్నీ పది పదిహేను ఏళ్ళు సర్వీసు గడిపేసిన ఉద్యోగుల కోసం నడుపుతున్నారు అతి కొద్ది మంది మాత్రమే సర్వీసు ఆరంభంలో పొందగలుగుతున్నారు ఏడాదికి నూరు రెండు మంది వస్తారు జట్లు జట్లుగా పదిహేను లక్షల మంది ఉద్యోగులకి శిక్షణ ఎప్పుడు పూర్తయ్యాను పది పదిహేను ఏళ్ళు సర్వీసు వాడికి ప్రాథమిక శిక్షణ కావాలా వాళ్ళు కూడా జిల్లాల నుంచి వస్తారు కదా రెండు మూడు వారాల పాటు జాలీ ట్రిప్లాగా గడిపేసి వెళ్తుంటారు ఎంత నిధులు వృధా వాళ్ళకి శిక్షకులకి ఎంత సమయం వృథా ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళు నేర్చుకునే కొత్త విషయం ఇలాంటి కార్యక్రమాలకు నేను కమిషనర్నా నాకు నెలకు ముప్పై వేలు జీతమా ఒక ఏసీ కారు టీఏలు అటెండర్లు కూడానా నా మనసులో ఎక్కడో ఒక అపరాధ భావన మొదలై రోజులు గడుస్తున్న కొద్దీ అది నా మనసును తొలి దీనికి తోడు అప్పటికే ఐఓఏలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న శ్రీమతి ఊర్మిళ సుబ్బారావు నాకు స్వాగత వచనాలు పలుకుతూనే ఇక్కడ హాస్టల్ డైనింగ్ హాల్లోకి వర్షం కారిపోతుంది సార్ దీని మరమ్మతుకు 5 లక్షలు అడుగుతుంటే నాలుగేళ్లుగా పైలు దిప్పిస్తున్నారు కానీ నిధులు మంజూరు అవడం లేదు ఇక్కడ నాకే పని అంతంత మాత్రంగా ఉంది సార్ మీరు వచ్చి నిజాయితీ అంకిత భావం పట్టదలగల అధికారినిగా ఆమెకు మంచి పేరుంది ఈమె భర్త దువ్వూరు సుబ్బారావు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జాయింట్ కమిషనర్గా ఆమెకే పని లేదంటే కమిషనర్గా నేనేం చేయాలి ఒక రెండు మాసాలు గడిచాక విజన్ ట్వంటీ ట్వంటీ గురించి ముఖ్యమంత్రి ఒక సమావేశం నిర్వహించారు ఇరవై ఇరవై నాటికి రాష్ట్రం ఏం సాధించాలో ఆలోచించే బృహత్ ప్రణాళికకి అది నాంది ఉన్నతాధికారులు అందరూ మాట్లాడేశాక చివరిగా ముఖ్యమంత్రి నా సూచనలు అడిగారు అప్పటిదాకా నా మనసులో పేర్కొన్న అపరాధ భావనల మదనాల నుంచి వచ్చిన అభిప్రాయం చెప్పాను ఈ విజన్ ట్వంటీ అమలు చేయడానికి తగినట్లుగా మన మానవ వనరుల్ని అభివృద్ధి చేయకపోతే దీన్ని అమలు చేయటం సాధ్యపడే విషయం కాదు సార్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు ఆ పని అది మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరే ఎందుకు చేయకూడదు అంతే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయన ముందు పెట్టాను దాని ప్రకారం ఒక సమగ్ర మానవ వనరుల తయారీ సంస్థను ఏర్పాటు చేద్దాం ఈ సంస్థ కోసం ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక మానవ వనరుల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేద్దాం ఈ శాఖ సెక్రటరీయే ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్గా కూడా ఉండాలి ఈ సంస్థ ఎంత విస్తృతమైన మానవ వనరుల అభివృద్ధిని చేపడుతుందంటే మంత్రుల దగ్గర నుంచి క్రింది స్థాయి గెజిస్ట్రెడ్ ఆఫీసర్ల దాకా సెక్రటరీలు సహా అందరికీ మూడంచెలుగా శిక్షణ ఇస్తుంది విధాన నిర్ణయాలు తీసుకునే మంత్రులు కార్యదర్శులకి ఒక శిక్షణ పాలనా విభాగంలో కీలక స్థానాల్లో ఉండే అధికారులకు ఒక శిక్షణ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్లు శాసనసభ్యులు ఇతర స్థాయి అధికారులకు ఒక శిక్షణ ఇలా మూడంచెల్లోనూ ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం దగ్గర నుంచి వీటిని అమలు చేసే స్థాయి వరకు ఎవరి పాత్ర ఎలాంటిది ఏ మేరకు ఎలా ఉంటుంది స్పష్టంగా నిర్దేశించే శిక్షణ ఇస్తాం ఎన్జిఓలందరికీ జిల్లా స్థాయిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ శిక్షణ ఇస్తాం అసలు శిక్షణ ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వగేరా ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్రంలో ప్రతి శాఖలో ప్రతి పోస్టుకి ఉండే విధులు ఫైళ్ల నిర్వహణ పని సంస్కృతి మీద సీనియర్ ఉద్యోగులు అధికారుల చేత వివిధ శాఖల మధ్య సమన్వయం ద్వారా మాన్యువల్స్ని అంటే మౌలిక విధుల సమాచార గ్రంథాలని తయారు ఇలాంటి మాన్యువల్స్ అప్పటి మన రాష్ట్రంలో సెక్రటేరియట్లో కూడా లేవు ప్రతి ఉద్యోగికి అతని పోస్టుకి సంబంధించిన మాన్యువల్ ఓటిస్తాం అతను తనకు సంబంధించిన శిక్షణ పొందేదాకా తన విధులు ఏమిటో తెలియని అజ్ఞానంలో ఉండకుండా ఈ మాన్యువల్ మార్గదర్శనం చేస్తుంది ప్రతి జిల్లాలో శిక్షణా కేంద్రాలని పెట్టిన ప్రతి శాఖలోని ప్రతి స్థాయి వారికి శిక్షణనిచ్చేటంతమంది శిక్షకులు దొరకరు గనక అన్ని జిల్లా స్థాయిల్లోని అన్ని స్థాయిల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే నిపుణుల సహాయంతో వీడియో చేయించి డీవీడీల ద్వారా జిల్లా శిక్షణ కేంద్రాలకు పంపిస్తాం అంటే హైదరాబాదులోని మానవ వనరుల కేంద్రం ఇటుపై మూడంచెల కార్యకలాపాలని సాగిస్తుంది అత్యున్నత స్థాయి విధాన నిర్ణయాలు రూపకల్పన కేంద్రంగా మంత్రులు సెక్రటరీల స్థాయి వారికి విధానాల అమలుపై మేధ కేంద్రంగా పనిచేస్తుంది అన్ని ప్రభుత్వ విధానాలపైన పోస్టులు విధులు పని సంస్కృతి వంటి అంశాలపైన ప్రచురణలు చేస్తుంది శిక్షణ కార్యక్రమాలు రూపొందించి డివిడిలుగా జిల్లాలకు పంపిస్తుంది ఇలా ఒక బృహత్ మానవ వనరుల సంస్థను రూపొందించడం వల్ల శిక్షణ కార్యక్రమాన్ని వికేంద్రీకరించడం వల్ల భవిష్యత్తులో శిక్షణ అనేది ఉద్యోగుల సర్వీసులో తొలి రోజునే ప్రారంభమవుతుంది మంత్రులకు కార్యదర్శులకు మధ్య సమన్వయంతో కూడిన మేధామాధన చర్చల ఫలితంగా ఆచరణ యోగ్యమైన విధానాల రూపకల్పన లేదా విధానాల విధానాలలో చట్టాలలో మార్పులు సాధ్యపడతాయి అంటే ప్రభుత్వంలోని అన్ని స్థాయిల మానవ వనరుల శక్తికి ఇక్కడ సానబెట్టగలుగుతాం నిర్మాణాత్మకంగా రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనేలా వాళ్ళని ఉత్తేజితులను చేయగలుగుతాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు మనమే మొదటి బలం అవుతాం ఈ ప్రణాళిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నచ్చింది ఎంత నచ్చిందంటే నేను ప్రతిపాదించిన వెంటనే ప్రత్యేక మంత్రి సమావేశంలో దీన్ని ఆమోదింపు చేసింది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పేరుతో పనిచేసే ఈ సంస్థలో అధునాతన సమావేశ మందిరాలు శిక్షణాలయాలు వంద గదుల అధునాతన హాస్టల్ సదుపాయం అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినా బస చేయదగిన అతిథి భవనాలు వగైరా నిర్మాణాల కోసం నేను ఇచ్చిన ఇరవై కోట్ల రూపాయల ప్రతిపాదనని ఒక్కసారిగా ఆమోదించేశారు ఈ సంస్థకి ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ పద్దెనిమిది మందితో పాలక వర్గాన్ని నియమించారు ఆ పాలక వర్గానికి ముఖ్యమంత్రి అధ్యక్షులు ఈ పాలక వర్గంలో జాతీయ పరిపాలనా శిక్షణ సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలు డైరెక్టర్లు సభ్యులు ఇద్దరు అంతర్జాతీయ మానవ వనరుల నిపుణులు కూడా సభ్యులు దీని సర్వసభ్య సంఘంలో అందరు మంత్రులు సెక్రటరీలు అన్ని శాఖల అధిపతులు అన్ని జిల్లా శిక్షణ కేంద్రాల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు నేను ఇచ్చిన ప్రణాళిక అమలు చేయడానికి బాగా సహకరించిన వారు మా పాలక మండలిలో సభ్యుడైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రెవెన్యూ శాఖ మంత్రి తర్వాత హోంశాఖ మంత్రి అయిన దేవేంద్ర గౌడ్ నీటి వనరుల శాఖ మంత్రి శ్రీహరి భవనాల శాఖ మంత్రి విజయ రామారావు పరిశ్రమల శాఖ మంత్రి విద్యాధర్ రావు వీరంతా మా పాలక మండలి వ్యవహారాలు చూడటాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో కొంతకాలం అరోరా ఆ తర్వాత దువ్వూరి సుబ్బారావు కూడా ఈ కమిటీలో సభ్యులు ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ఈ కమిటీకి అధికారాలు ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని శాఖల్లో దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నాయి ఇందులో తొంభై అది వరకు అసలు శిక్షణ పొందటం అనేదే జరగలేదు దానికి తోడు కొత్త కొత్త చట్టాలు ఉత్తర్వులు పని వారిలో చాలా కొద్ది మందికే నిబంధనలు తెలుసు వారు వారి శాఖకు ప్రజలకు వాడే స్వప్రయోజనాలకు ఆ జ్ఞానాన్ని వినియోగించడం ఒక ఆనవాయితీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆఫీసుల్లో ఆ ఉద్యోగస్తులు ఒక్కడే పని తెలిసిన వాడు గనక వాడు ఎంత దగులు బాజీ లంచగొండే ఆ సీటు నుండి మార్చలేని పరిస్థితి పదిహేను లక్షల మందికి కాలయాపన లేకుండా శిక్షణ ఇవ్వడం తేలిక కాదు అందుకే ప్రతి శాఖలో ప్రతి ఉద్యోగం గురించి కొన్ని విషయాలు అవగాహన కలిగేటట్లు మాన్యువల్స్ తయారు చేసే కార్యక్రమం ఆయా శాఖల సహకారంతోనే మా సంస్థ చేయించే కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమం మొత్తాన్ని ఒక మహాయజ్ఞంలా చేయగలిగాం దేశం మొత్తంలో ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి జిల్లా స్థాయిలో డీవీడీల ద్వారా శిక్షణ ఇప్పించే ఇంకో పెద్ద కార్యక్రమం ప్రతి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో టీవీలు ఇచ్చి ప్రసారం సాధనాలు ఇచ్చి మా సంస్థలో జరిగిన జరుగుతున్న కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించాం ఇందుకోసం నా అధ్యక్షతనే మన టీవీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చే ప్రక్రియకు నాంది పలిపాం ఇదంతా ఒక రాష్ట్రంలో పదివేల మందిని ముఖ్యమంత్రి నుంచి ఎంఆర్ఓ వరకు ఎంపిక వారికి ప్రభుత్వ విధానాలలో ఆలోచన పద్ధతులలో మార్పు తేవడానికి పనిచేయగలిగే చేంజ్ ఏజెంట్స్గా తరఫీ ఇవ్వటం అధికారులు అనధికారులు ప్రజానాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలంటే ఉండే అడ్డంకులు వాటిని అధిగమించి పనిచేసే విధానాలు నేర్పే శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబంధనలను సరళీకృతం చేయడం ప్రభుత్వ అధికారులలో జవాబుదారీతనాన్ని తేవటం లంచగొండితనాన్ని నిర్మూలించడం ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్య న్యాయస్థానాల్లో జరిగే లిటిగేషన్లను తగ్గించడం వంటి ప్రక్రియలకు నాంది ఫలితం పైన చెప్పినవి చదవడానికి వినడానికి చాలా తేలికైన అమలు పరచడం దుస్సాధ్యమని చాలా త్వరగా నాకు తెలిసిపోయింది మొదటిసారి మంత్రివర్గ సభ్యులకు శిక్షణ కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంలోని లోటుపాట్లకు ఆలస్యానికి అవగాహన రాహిత్యానికి ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తికి మూల ప్రభుత్వ అధికారులు వారు వాదించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల శాఖాధికారుల కోసం చేస్తున్న కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితికి రాజకీయ నాయకులు వారి దురదృష్టి లోపం కొంత లంచగొండితనం సులభాపేక్షేనని వారు అభిప్రాయపడ్డారు ఇలా మూడు నెలలు విడివిడిగా కార్యక్రమాలు జరిగాక మంత్రులను అధికారులను కలిపి సమావేశాలకు పిలిచాం మొదట్లో కొంచెం వాగ్వివాదాలు జరిగిన రెండు మూడు కార్యక్రమాల తర్వాత ఇద్దరు కలిసి ప్రభుత్వ నిబంధనలను తమ క్రింద పనిచేసే యంత్రాంగాన్ని ఈ పరిస్థితికి కారణంగా పేర్కొన్నారు మేము వారి దృష్టికి తెచ్చిన విషయం నిబంధనలు మార్చే అధికారం కింద వారిసే పనిచేయించాల్సిన బాధ్యత మంత్రులు కార్యదర్శులు శాఖాధికారులదే కానీ ఇంకెవరి మీద తోయడానికి అవకాశం లేదు ఈ విషయం వారికి త్వరగానే అర్థమైంది దాంతో అంతర్మతనం పరిశీలన ఏం కావాలి ఎలా చేయాలి ఎందుకు కావడం లేదు లోపం ఎక్కడ ఏ నిబంధనలు మార్చాలి మార్చాక ఎలా అమల్లోకి తేవాలి ఆలస్యం కాకుండా ఎలా పనిచేయాలి మంత్రులు చేయాల్సిందేమిటి అధికారులు చేయాల్సిందేమిటి ప్రభుత్వంలో చేస్తున్న పనిలో వృధాపుని అంత ఇలాంటి విషయాలు చర్చకు రావడం పెద్ద ఎత్తున మొదలైంది విధాన నిర్ణయం తీసుకోవడానికి బాధ్యులైన వారు అందరూ ఇక్కడ కలిసి కూర్చుంటున్నారు కనుక ఇక్కడే కలిసి పరిష్కారాలను కూడా చర్చిస్తే బాగుంటుందన్న ఏకాభిప్రాయం రావడం జరిగింది దానికి మా సంస్థ తగిన ఏర్పాట్లు చేయాలనే నిర్ణయం జరిగింది అన్ని రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు అందరినీ మాతో ఉంచుకోవడం అసాధ్యం గనక అవసరమైనప్పుడు కావలసిన నిపుణులను అంతర్జాతీయ స్థాయి వారిని పిలిపించుకోగలిగిన స్థితికి సంస్థ ఎదగాలి ఇందుకు ఆర్థిక వనరులే కాక చాలా ప్రయత్నం ప్రయాస అవసరం ఇలాంటి ప్రయత్నాన్ని ఒక సుపరిపాలనా సంస్థ ద్వారా మాత్రమే అమలు చేయగలుగుతాం అనుకున్నాను కానీ దానికి నిధులు ఎవరుస్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విశేష ప్రయత్నం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పథకం తయారు చేసి ఇస్తే డిఎఫ్ఐడి ద్వారా వారు యాభై కోట్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఈ సుపరిపాలనా సంస్థ ఏర్పాటుకు మంజూరు చేశారు దేశంలో ఇదే మొదటి సుపరిపాలనా సంస్థ ముఖ్యమంత్రి తీసుకున్న శ్రద్ధ చూపించిన ఆసక్తి ఈ మానవ వనరుల సంస్థ ప్రతిష్టని అంతర్జాతీయంగా ఎంత పెంచాయంటే సుపరిపాలనా కేంద్రం మానవ వనరుల అభివృద్ధి సంస్థకు అనుబంధంగానే ఉండాలని డిఎఫ్ఐడి షరతు పెట్టింది ఈ రెండు సంస్థలు కలిసి పరిపాలనా సానుకూలత ఉండటానికి వీలుగా నన్నే రెండింటికి డైరెక్టర్ జనరల్గా ముఖ్యమంత్రి నియమించారు ప్రభుత్వంలో ఏ శాఖలోనైనా ఏ ఇబ్బందికైనా ఏ క్లిష్ట సమస్యకైనా పరిష్కారం కావాలంటే సుపరిపాలనా సంస్థకు తెలపటం వారు నిపుణుల ద్వారా విషయ పరిశీలన చేసి పరిష్కార మార్గాలు సూచించటం వాటిని మానవ వనరుల సంస్థలో మంత్రివర్గ సభ్యులు సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది రెండు జూన్లో బ్రిటిష్ ప్రధానమంత్రి టోనీ బ్లేర్ తన భార్యతో కలిసి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆయనకి ఆయనతో వస్తున్న సిబ్బంది మొత్తానికి బస కల్పించిన విశిష్టత ఈ మానవ వనరుల సంస్థకు దక్కింది అక్కడ సదుపాయాలను చూసి బ్రిటిష్ ప్రభుత్వ సిబ్బంది సైతం విస్తుపోయారు హెలికాప్టర్లు దిగడానికి హెలిపాడ్ను కూడా మా సంస్థలో ఏర్పాటు చేయడం వాళ్ళకి ఆనందం కలిగించింది సుపరిపాలనా కేంద్రాన్ని బ్రిటిష్ ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించారు సుపరిపాలనా కేంద్ర సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ టోనీ బ్లేర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందనలలో ముంచెత్తారు ప్రజాస్వామ్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే ఇదొక వివేకవంతమైన ముందడుగు అన్నారు సుపరిపాలనా సంస్థ మంజూరై పని మొదలైన కొన్ని రోజులకు నాకు పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలు వచ్చేసింది నా విషయంలో నిబంధనలన్నీ త్రోసిపుచ్చి మొదట రెండేళ్లు తర్వాత మరో రెండేళ్లు నా పదవీ కాలాన్ని ముఖ్యమంత్రి పొడగించారు నా నలభై ఏళ్ల అధికార జీవితంలో ఆరు సంవత్సరాలు ఒకే ఉద్యోగంలో పనిచేయడం ఈ సంస్థలోనే ప్రపంచ బ్యాంకు నుంచి గాని ఏ ఇతర ప్రభుత్వాల నుంచి గాని ఏ బృందాలు రాష్ట్రానికి వచ్చినా ఈ సంస్థలను దర్శించి చర్చిస్తే గానీ వారి పర్యటన పూర్తి కాదనే భావన అందరిలో ఏర్పడింది ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి జివో వెబ్సైట్లో ఏపీ ఆన్లైన్ ద్వారా ప్రజలకు తెలిసేటట్లు ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు అతి మారుమూల గ్రామంలో నిర్దిష్టమైన ఏ అంశంలోనైనా అభివృద్ధి ఎలా ఉంది అని సెక్రటేరియట్ నుంచే తెలుసుకుని తగిన ఆదేశాలు ఇచ్చేటట్లు అన్ని శాఖలతోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు నిత్యావసరాల పరిస్థితి ఏమిటి ముఖ్యమంత్రి మంత్రుల నుండి అధికారులు శాసనసభ్యుల దాకా ఎవరు ఎలా పనిచేస్తున్నారు ప్రజల్లో ఆ విషయాలపై తృప్తి ఉందా అనే సర్వే ప్రతి నెల రాష్ట్ర మంత్రిటా తర్వాత విశ్లేషించి తగు తీసుకోవడం కూడా మా సంస్థ మొదలుపెట్టి అలా రెండు సంస్థలకి డైరెక్టర్ జనరల్గా ఉన్న నాకు ఒక మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానం వచ్చింది నేను ఆ సమావేశానికి హాజరైనప్పుడు ఒక పత్రికలో నా హాజరుని ప్రశ్నిస్తూ వార్త వచ్చింది అప్పటికి నేను రిటైర్ సర్వీస్ పొడిగింపబడి ఉన్నాను నేను ఈ వార్త చదివి ఇది ముఖ్యమంత్రి గారికి ఒకసారి చూపించండి అని గమనించాను ఆయనకి ఏదైనా ఇరకాటం ఉందనుకుంటే ముందు ముందు అలాంటి సమావేశాలకు వెళ్ళనక్కర్లేదు కదా అన్నది నా ఆలోచన మర్నాడు నాకు జవాబు వచ్చేసింది ముఖ్యమంత్రి గారు అప్పటికే ఆ వార్త చదివారట పట్టించుకోనక్కర్లేదని చెప్పారు అంతేకాదు ప్రతి మంత్రివర్గ సమావేశానికి హాజరు కావలసిన ఉన్నతాధికారుల జాబితాలో నన్ను కూడా గెలుస్తూ ముఖ్యమంత్రి ఒక జీవో జారీ చేయించాను నేను ఆ పోస్ట్లో రెండు వేల ఆగస్టు వరకు కొనసాగాను